కీర్తన నూట నలభై ఆరు వైభవములు తలపులధికముసేయు తల పోతలు కోపమధికము సేయు కోరికలు తాపమధికము సేయు తమ కంబులు కోపంబు తాపంబుగూడనది కముసేయు ఏ పైన మోహములనే మందమే మచ్చికధిక మన్ననలు ఇచ్చలధికముసేయురూ మచ్చికలు నిచ్చలు మనధికముసేయు నెచ్చరిక కూటములనే మందమే అందమికముసేయు నైక్యములు పొందులధికముసేయు పలయలు కలు అందములు పొందులను అలర నది నిందు నిందునరుదు వెంకటేశు కృపలు